అదే భార్య జననిగా కనబడింది అదే జగత్తు జగజ్జననిగా కనబడింది మరి ఇపుడు ముక్తిహేతువా ఇప్పుడు దృష్టిలోపమా సృష్టిలోపమా ఇలా విచారణ చేయాలి ఈ విచారణ చేసేటప్పుడు యథార్థ వస్తు జ్ఞానం కూడా ఉండాలి అంటే యథార్థ వస్తు జ్ఞానం ఆత్మ వస్తువు యొక్క లక్షణాలు సచిదానంద నిత్య నిర్మలతాత్మన సత్యం జ్ఞానం చైతన్యం ప్రకాశం ఆనందం అనే లక్షణాలు ఇవి ఆత్మ వస్తువు యొక్క పరిజ్ఞానం లేకుండా గనక విచారణ చేస్తే మిథ్యాజ్ఞానమే బలపడిపోయే అవకాశం ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి విచారణ చేసే కాలంలో చాలామంది ఏమనుకుంటారంటే మేమే పుస్తకాలు చదువుకుని మేమే అనుకుని మేమే తెలివిగా చదువుకుని నా తెలివితోనే నేను అర్థం చేసుకుంటాను అనుకున్నాడు అనుకుంటా అప్పుడు ఏమైపోతుందంటే యథార్థవస్తు పరిజ్ఞానం లేకపోవటం వలన తానేది అనుకున్నాడో దానినే చూస్తూ ఉంటాడు మళ్ళా ఇది మొదటి నుంచి చివరిదాకా ఉంటుందన్నమాట సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించే దగ్గర మొదలు పెడితే పరబాహ్య నిర్ణయం వరకు కూడా ఇదే ఉపమానమే రద్దు సర్పమే అయితే అన్వయ భేదం ఉంటుంది అనమాట సాధన చతుష్టయ సంపత్తి లేనటువంటి వాడు సాధన చతుష్టయ సంపత్తికి సంపాదించడానికి అన్వయం వేరు పరబాహ్య నిర్ణయం చేయడానికి ఉపయోగపడే అన్వయం వేరు జాగ్రత్తగా ఉపమాన ప్రమాణాన్ని ఇందులో మనం ఆత్మబోధలో విస్తారంగా వాడబడుతున్నది ఉపమాన ప్రమాణం పక్కనే వెంటనే యథార్థ వస్తు పరిజ్ఞానమైనటువంటి ఆగమ ప్రమాణాన్ని కూడా మనం వెంటనే వాడతాం అంటే ఉపనిషత్ వాక్యాలను కానీ లేదా పెద్దల వాక్యాలను కానీ ఆధారంగా స్వీకరించి ఆ శబ్ద ప్రమాణాన్ని ఆగమ ప్రమాణాన్ని కూడా వెంటనే మనం వాడుతాం తద్వారా మనం ఎప్పటికప్పుడు ప్రతి చోట మూడు మూడు ప్రమాణాలని మనం వెంటనే వెంటనే వాడేస్తూ ఉంటాం వాటికి మళ్ళీ అను అనుసంధానంగా వ్యాఖ్యానంలో ఐతిహ్య ప్రమాణాన్ని మనం వాడతాం అంటే పూర్వం ఇట్లా ఎవరికైనా కనబడిందా తెలుసుకున్న వాళ్ళు ఉన్నారా సాధించిన వాళ్ళు ఉన్నారా సిద్ధి పొందిన వారు ఉన్నారా అలా సాధ్యమేనా అసలు అనేదాన్ని నివర్తింపజేస్తాం అలాగే జాగ్రత్తగా గమనిస్తూ దాని యొక్క అనుపలబ్ధి అర్ధాపత్తి వాటిని కూడా వివరింపజేస్తాం ఇది ఎలా సాధ్యం ఎలా సాధ్యం కాదు ఎలా ఉండాలి లక్షణత్రయం ఎలా ఉంది అనే పద్ధతిగా కూడా చెప్తాం ఒకవేళ ఏమైనా మర్మం ఉంటే అంటే